విశ్వ ప్రభు ఎందరికీ పూర్వక వందనాలు కూడా వందనాలు ఎందుకంటే దేవుడికి అవకాశం ఇచ్చినందుకు మనం షార్ట్ చేసుకుందాము మన మధ్య సుజాతగా ప్రార్థన చేస్తుంది పాట పాడతారు ప్రార్థన చేసుకుందాము మహాఘానుడవు సర్వశక్తి మంత్రుడు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు కృపాసత్య సంపూర్ణ ఏ నీకు పాద సన్నిధిలో ప్రభాన తండ్రి ఈ విధంగా ఆన్లైన్ లో మేమందరం కూడి వచ్చేటట్టుకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నిండార కృతజ్ఞతా సతులు చెల్లిస్తున్నాం ప్రభు గత దినమంతై నీకు కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభాన తండ్రి మిమ్మల్ని న్రి ప్రభ కోటాను కోట్ల స్థుతులతో ప్రభాన తండ్రి కృతిజ్ఞ చెల్లించుకుంటున్నాను ఆయన ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభాన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీ చేరుతున్నందుకు ప్రభాన తండ్రి ఆన్లైన్ లో ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఇక లైవ్ ప్రోగ్రామ్ లో ప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు తీసుకుని రండి ప్రతి ఒక్కరు వేగరమే ప్రభన తండ్రి నీకు సన్నిధిలో కూడుకుంటకు ప్రభనతను ఉత్సాహపరచండి నాయన నీకు గొప్ప కార్యములను వివరించుటకు ప్రభ నా గొప్ప నామమును స్మరించుటకు ప్రభు నతని నువ్వు చేసిన ప్రతి కార్యముల కొరకై ప్రభ నేను శుతులు చెల్లించుకుంటూ సాక్ష్యంలో ప్రభా అతని మా జీవితంలోని మీ పాద సన్నిధిలో ప్రభ పెడుతున్నాం నాయన అతని మట్టుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై ప్రతి విధమైన ఈవుల కొరకై నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభరతండి అర్హులమైన అయోగ్యులమైన ప్రభలతండి నీకు కృపులమైన అర్హతను సాధించిన నైనా మమ్మల్ని ధన్యులుగా నీకు వదనాలు తెలుస్తున్నాం ఏసేనాతండి ఈ సాయంత్రకాల సమయం ముందు రానయున్న నీకు వదనాలు తెలుస్తున్నాం నీ యొక్క ద్వారా మాతో మాట్లాడండి నీ యొక్క ద్వారా నా తండి దర్శించండి ప్రభలతండి మాలోనే ఉంటుంది ప్రభల ప్రతి విధమైన అతండి చెడును ప్రభరతండి నీకు ఇష్టము ప్రతి కార్యము సరి చేయండి మేమందరం నువ్వు ప్రభావ వాటిని విడిచిపెట్టాలా ప్రభని యొక్క కృపడు జ్ఞాపకం చేసుకునండి సహాయం చేయండి పరిశుద్ధాత్మ తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యములు మా మధ్యన జరిగించమని ఏసీఆర్ వచ్చిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని ప్రతి ప్రార్థనలకు చెవి దేవుడవు ప్రతి బిడ్డ అక్రతో ప్రభ మరి వచ్చి ఉన్నారు ఆయన వారు అక్కడన్నిటినీ తీర్చివాడవు సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభ నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభుత్వ తండ్రి రాత్రికాల సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లించుకుంటూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ ప్రేజ్ ద లాడ్ ైజ్లాడ్ మరొకసారి మీ అందరికీ వందనాలు దేవుని కూడా వందనాలు ముద్దలా చుంద్రశేఖర్ అన్న పాట పాడతారు ప్రైజ్లాడ్ అందరికీ దేవుని స్థితించలాగిన విశ్వాస సహిత ముగను ప్రకటించుడిసుని అన్న పాట పాడుకుందాం విశ్వాస సహిత ముగను ప్రకటించుడిసుని విశ్వాస సహితము గను ప్రకటించుడియేసు నిత్య జీవము చే పాటి సత్యవేదముచే బూని నిత్య జీవము చే పాటి సత్యవేదముచే బూని ృదయములతో పొరాడుడి విజయముతో పవీత్ర హృదయములతో పొరాడుడి విజయముతో విశ్వాససీతముగను ప్రకటించుడియే సునీ నీతిని భక్తిని గోరీ నిజమైన విశ్వాసులుగా నీతిని భక్తిని గోరీ నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమను కలిగి పోరాడు విజయముతో ను ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడియేసు ఆకాశమునానుండి కలిగిన దర్శనమునకు శముననుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను పోరాడు విజయముతో అవిదేయత చూపకను పోరాడు విజయముతో విశ్వాసముగను ప్రకటించుడియేశుని క్రీస్త మనసు కలిగి సత్క్రియలను జరిగించి క్రీస్త మనసు కలిగి సత్క్రియలను జరిగించి యోదులుగా నిలుచుండి పోరాడు విజయముతో యోధులుగా నిలుచుండి పోరాడు విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడియేసు విశ్వాస సహితముగను ప్రకటించుడియే సునీ దీన మనసు కలిగి ప్రియులారా లోడియో దీన మనసు కలిగి ప్రియులారా లోడియో మహిమా కీరీటముకై పోరాడుడి విజయముతో మహిమా కీరీటముకై పోరాడు విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి సునీ మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడు విజయముతో విశ్వాస సహితముగను ప్రకటీచుడిసుని జీవము కలిగి ఇలాలో నార్చు సుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చు విజయోత్సాహముతోడా హూయా పాడెదో తోడా హూయా పాడెదో విశ్వాస సహిత ముగను ప్రకటి జుడి విశ్వాసితూ ప్రకటించుడియే సునీయా ప్రైజ్ లోడ్ అందరికీ థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లోడ్ మా మధ్యలో శివాసి నాకు వాక్యం అందిస్తారు ప్రిజ్ లో ఓకే నేను వాట్సాప్ చేసేద్దామనుకుంటానంటే ఫస్ట్ పీటర్ ఫోర్త్ చాప్టర్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను దేవుడు నాతో మాటలు వేసే అన్న సో చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం మనం ప్రార్థనా స్థితి స్థితి స్థితి స్తోత్రం స్తోత్రం ప్రశుద్ధాత్మ దేవాణికరంగా ఏసీ ఎంత గొప్ప దేవుడు మహోన్ మొత్తం మా అండి ఈ చిన్న సమయం ఒకటి లెక్క నేను వెళ్ళాదు వందనాల స్థితిలో స్తోతాలు చూపిస్తాను నాకు మా ఎందుకు అనిపిస్తుంది కూడా వందనాలు చెల్లిస్తాను తల్లి వాక్యం తను షేర్ చేయబోతున్నాను ప్రభా వ సంత జ్ఞానాన్ని కొట్టిపారేసి ప్రభాతన్ని ప్రభాతాన్ని మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న మా ఆత్మ గీతాలను ప్రభాతం చూడాలని ప్రభాతం వాక్యం ఉంటుంది సహాయించండి ప్రభుత్వ సైతాని దేశాలు కొట్టిపారేసి ప్రభా ఏసీ ప్రభా ఆతను నడిపించు అందరికీ దయచేయడం ప్రభాతం వచ్చిన అందరినీ అక్క నేర్చుకున్నాను మీరు నడిపించే ఏసుక్రీస్తున్నాము అమ్మ ప్రార్థిస్తున్నాను నా తండ్రి అమ్మా ఫస్ట్ పెట్టేది ఫోర్త్ నేను షేర్ చేసుకున్నామని అనుకుంటాను ఓకే ప్లీజ్ శరీరం అందు శ్రమపడేను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి సో ఇక్కడ మనము ఫస్ట్ మనం ఈ నేను ఫస్ట్ ఏమనుకున్నా నార్మల్ గా కీర్తనలు మనము షేడ్ చేసుకుందామని అనుకున్నాము బికాజ్ కీర్తనలు మళ్ళీ ప్లస్ ఇంకా ప్రావక్స్ చాప్టర్ ప్లస్ ఇంకా నేను కొత్త నిబంధన ఎక్కువ ఈ ఫోర్ చదువుతా ఉంటాను అనమాట ప్రోభామ్ వాక్యం షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఊకే పేతురు చాప్టర్ అంటే పేతురులో పేతురు చాప్టర్ ని ఇంకా స్కూల్ అవర్స్ లో లీజర్ అవర్స్ లో ఉన్నప్పుడు కూడా సో ఇదే చూసుకుంటా ఉంటుందన్నమాట ప్రా ప్రాథం చేసుకునే ఏది మాట్లాడుతు దేవుడు మరి మాట్లాడాలనుకుంటున్నాడు మన అందరితోని సో నేను చదువుతున్నాను ఎవ్రీ ప్లీజ్ హియర్ అండ్ కాల్ క్రీస్తు శరీరం శవ పడేను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా దరించుకుంది ఇప్పుడు మనం మనకి దేవుడు మనము మనము సేవ చేసినందుకు మనం ఇప్పటి నుంచో మనము అనుకుంటున్నాము మనం దేవుని విశ్వాసం నుంచి సేవకు మనము పరిమితం చేసుకున్నప్పుడు అంకితం చేసుకున్నప్పుడు ప్లస్ ఇంకా మనము ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్ చూసినాం విశ్వాసం అందు ఎట్లా ఉండాలన్నది ఇంకా మనము వచ్చే శ్రమలను కూడా మనం ముందే ఎరిగి ఉంటాం అన్నమాట దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు కూడా శరీర ఎంతో శ్రమ అంటే చాలా మంది ఏం చేశారంటే ఈసయ్య శ్రమపడ్డాడు కదా అప్పుడు ఆయనంత విశ్వాసం పెట్టిడు ఆయన ఆయన దేవుడే వచ్చింది కదా అని అనుకుంటారు చాలా మంది ఇప్పుడైతే తెలుసుకున్నాం కాబట్టి మనము దేవుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఏమనలేం కానీ ఇతరుల కొంతమందికి కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఇదే విధంగా మాట్లాడుతుంటారు నేనైతే షేర్ చేసుకున్నప్పుడు షేర్ చేసుకున్నామని అనుకున్నప్పుడు వాళ్ళు భయపడి అనమాట ఆయన ప్రాబ్లమ్స్ ఏమిటాయి ఇప్పుడు నేను చేసుకున్నా నాకు ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అట్లా అని చాలా మంది నాకు నేను చెప్పినప్పటిన ఉద్దేశంగా మాట్లాడేది అనమాట సో ఆల్రెడీ మనకైతే దేవుడు తెలుసు చెప్తున్నాడు మనకి ఎప్పుడైనా కూడా ఆయన నమ్ముకున్నప్పుడు సైతాన్ని ఎంతో మనని మనం శోధిస్తా ఉంటుంది దాన్ని బట్టి మనకి ఎన్నో శ్రమలు కూడా వస్తాయి అనమాట ఆల్రెడీ దేవుడు మతేసి వాటిలో చెప్పి ఎన్నోసార్లు మాట్లాడు ఉల్కాడ్చి వార్తలో దగ్గర మనకి ఆల్రెడీ రాయబడింది దేవుడు అంతా మాట్లాడే అయితే ఇక్కడ క్రీ దేవుడు కూడా శరీరం అందు దేవుడు ఎంతో శ్రమ ఇప్పుడు మనం దేవుడు నమ్ముకునేందుకు వచ్చిన బట్టి మనము మళ్ళీ ఇన్ని సెమలు వస్తున్నాయి ఇప్పుడు బొమ్మ అసలు కదా మనం అనుకుంటాం బ్రబా వచ్చినా అడిగే సెవలు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఎవరైనా కూడా దేవుడు ఎంత సహాయం చేసినా కూడా కొంచెం ప్రాబ్లం రాగానే అబ్బాయి సేవలు మాకే వస్తున్నాయి అనుకుంటారు నిజంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఆ శోధనలు వచ్చినట్టు తెలియకుండా వచ్చినా కూడా ఆల్రెడీ తెలుసు మనకి తెలిసి సాయంత్రాన్ని చోధిస్తూ కూడా మనకే వస్తున్నాయి దేవుడిని ఎక్కువ ప్రాథం చేస్తే ఎక్కువ వస్తున్నాయి నాకు ఇంకా అని భయపడతా ఉంటారు చాలా మంది సో ఇక్కడ యాక్చువల్లీ దేవుడు ఏసీ అనే ఎంతో శరీరమందు ఆయన ఎంతో శ్రమ పడింది పడినప్పుడు మళ్ళీ మనం కూడా చాలా బాగా శోభాలు కదా దేవుడు అని చెప్తున్నారు కనుక మీరు అట్టి మనసు మనస్సును ఆయన ఎంతైతే మన కొంచెం అంత ప్రేమ మనం కూడా అసలు మనం ఎత్తే కలిగిలేము మామూలుగా చెప్తున్నారు కానీ చాలా మంది దేవుడి కోసము రాలేస్తారా అంటే నార్మల్ గా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన వాక్యాన్ని దాని ప్రకారం నడవడం కానీ అంత శరీరానికి అంటే అంత బాధ కలిగించుకున్న పనులకి ఏమి చే కూడా అసలు అది ఎప్పుడు పోవాలనే చూస్తారనమాట నార్మల్గా నేను ఏం చెప్తున్నా అంటే శ్రమ పడడం అంటే ఇతరుల ద్వారానే కాకుండా మన సొంతంగా మనం కూడా చాలా అంటే మన ఇష్టాలు కూడా మనము దేవుడికి సమర్పించుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ టీవీ నీకు చాలా ఇష్టము అది కూడా మనం తీసేయాలన్నమాట అవన్నీ మనం దేవుడి శరీరము మన హృదయం అన్ని శ్రమ అది శ్రమలాగా వస్తుంది ఇప్పుడు ఏం చేయకుండా నార్మల్ గా వచ్చినాక అసలు అట్లా కాకుండా శ్రమ పడడం అంటే మన దేవుడు శరీరకంగా ఎంతో ఎంతో శ్రమ అనుభవించిన ఈ లోకలు చేరడానికి వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించింది మన కోసము ఆల్రెడీ మనము చూసాం ఆయన సిల్వర్ సిల్వే ఆయనకి వేసినప్పుడు మళ్ళీ మనం కూడా శ్రమ భరించాలనే ఉద్దేశం మీకు కలిగి ఉండగా సారీ ఫర్వీనియన్స్ ఇక్కడ వాక్యంలో ఏమన్నా దేవుడిని మనం అమ్ముకున్నప్పుడు మనం దేవుడు ఎట్లా శ్రమ పడి మనం కూడా ఆ విధంగా శ్రమ పడాలని మనం ముద్దే ముందే ఉద్దేశించుకొని ఉండాలన్నమాట ఆ విధంగా శ్రమ అంటే ఎవ్రీథింగ్ ఏదైతే మనము అనుకుంటాం మనం చాలా మంది నిద్ర నిద్ర మీద ఎక్కువ క్వాలింటేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట నిద్ర వదులుకోవడానికి కూడా ఇస్తా అది కూడా మనం వదులుకోవడం శ్రమ కదా అది కాకుండా మనకి ఇష్టమైన వదులు కూడా ఆశపడున్నట్టు అది ఆత్మీయంగా మెంటల్లీగా ఫిజికలీగా మనము క్షమపడడం క్షమపడాలి కూడా దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు మనము మనకి ఏమని చెప్తుంది మనము క్షీరకంగా కూడా మనము సిద్ధమై ఉండాలి మనము ఏ శరీరమందు శ్రమ పడేను కనుక మీరును అటు మనసును ఆయుధముగా ధరించుకున్నది శరీర విషయములో శమపడని వారు శరీర జీవించు మిగిలి మిగిలిన కాలము కాలము ఇక మీదట మనుజా మనుజాశాలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నా మనం నిజంగా దేవుని అందు దేవునికి శరీరం మనంటే శరీరంలో మనం కష్టపడుతున్నాం అంటే నార్మల్ గా ఈ శ్రమలు అంటే నార్మల్ గా కొంతమందికి జాబ్ లేకపోవడము జ్వరం వచ్చి ఇంకా సరిగా అనుకూలమైన మనతో లేకపోవడము అవంతనే కాకుండా ఇది కూడా ఒక ఇవి కూడా శరీరకమైన శరీరాలు శ్రమల కిందనే వస్తాయి దేవుడు అదే చెప్తుంది ఇక్కడ మనతో మాట్లా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవడం అనమాట ఒకవేళ మనం దేవుని ఇష్టానుసరంగా నడుచుకుంటే మనకి ఈ లోక ఈ ఉన్న బుద్ధులన్నీ మనం ఆనుకోవాలి అది హండ్రెడ్ మనం మానుకోవాలి అది కానీ నీవు నీ ఇష్టం అన్ని సినిమాలు చూసుకుంటా టీవీ చూసుకుంటా ఇష్టం సాంగత్యం చేసుకుంటా మనము మనకు మాట్లాడడం అన్ని ఉంటే వాళ్ళ ఎక్కడ ఉంటుంది ఇంకా వాళ్ళ పాయన నుంచి మాకు మాకు డబ్బులు లేవు మేము ఫైనాన్షియల్ గా ఇట్లా ఉన్నాము మళ్ళీ మాకు జాబ్స్ అక్కలేదు రిప్లేసింగ్ అది లేవి అనుకుంటాం కానీ అదంతా అవంతా చూసుకుంటే ఫస్ట్ ఇది ఆయన వేసే ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టానుసారంగా ఉండకపోవడము ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట అది వదులుకోవడం ఆయనకి ఉండడమే అది అసలు అయితే మనం ఆల్రెడీ లోకం నుంచి వే వే చేయబడినాం దేవున్నందుకు ఉన్నాం ఆ శ్రమను అవును మనం అప్పుడు పొందాలి కదా అట్లా శ్రమ పొందడమే దేవునికి దేవుడు ఆల్రెడీ చెప్తుంది దేవుడు ఎట్లా శ్రమ పడుతు మనం ఆ విధంగా శ్రమ పడితేనే కానీ మనము అంత పరి పరిశుద్ధంగా అవలేమనమాట ఆయన పారిభాగసులం అవ్వలేమనమాట అందుకని ఈసారి చెప్తున్న దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమి నేమీ లేక ఉండును ఇప్పుడు దేవుని దేవుని అనుసరించాలనుకున్న వాళ్ళు దేవుని అందు భయవంతం కలిగి ఉండాలనుకున్న వాళ్ళు ఏ వచ్చినా కూడా అంటే ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు అది శ్రమ అనమాట కానీ ఏమి లేకుండా నార్మల్ గా నాకు ఈ శరీర ఈ నాకు శరీరకంగా ఈ ప్రాబ్లం వచ్చిన ఆ ప్రాబ్లం అది కాకుండా పర్సనల్ గా మనం చూసుకోవాలి ఫస్ట్ పర్సనల్ గా ఎక్కడైతే మనమైతే దేవునికి ఇష్టానుసారంగా లేమో అక్కడ మనం దేవునికి ఇష్టానుసారంగా ఉండడము నచ్చుకోవడం అది మనం త్యాగం చేసినట్టు అవుతుంది అక్కడ మనం శ్రమ శ్రమ పడితే ఫస్ట్ ఒక టెంప్టేషన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే అది ఒక శ్రమ టైపే ఉంటుంది శ్రెమలో పోతా ఉంటాం అనమాట అది ఇంకోటి దేవుడు అంట మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంది మనము అనుకుంటాం చాలా మంది చేస్తారు పోకిరి శాస్త్రాలు ఉంటారు దురాశలు కలిగి ఉంటారు అంటే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా చాలా మంది దురాశలు కలిగి ఉంటామా ఉంటామా ఉంటామా అంటే మ్యాక్సిమం అయితే ఏసీ నమ్ముకొని హండ్రెడ్ పర్సెంట్ దేవునికి సమర్పించుకునే అన్ని అట్లా చాలా తక్కువ మంది ఉంటారన్నమాట ప్రజెంట్ డేస్ లో అయితే చాలా చాలా తక్కువ మంది ఉంటున్నారు సో దురాశలు దురాశలు కలిగి ఉంటారు చాలా మంది దేవునందు దేవునికి ఇష్టమని కాకుండా వేరే దురాశలు కలిగి ఉంటారు మద్యపానము మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగినాయి విగ్రహ విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చు గతించిన కాలమే చాలును ఇవన్నీ వీళ్ళు ఇది చూసుకుంటే మనము ఇందులో ప్రతి ఒక్కటి విగ్రహ విగ్రహ పూజలు అంటే వీళ్ళు వీళ్ళు ఓన్లీ అడ్లు పెట్టుకొని పూజ కాకుండా మనం ఉన్నాము ఆల్రెడీ చాలా మంది మనలో కూడా మనం దేవుడు చెప్తున్నాం బట్ ఇట్ ఇస్ షుడ్ సీ దట్ హౌ ఫార్ ఆర్ కరెక్ట్ స్పిరిచువల్ గా మనం రియల్ ఉంటున్నామా లేదా అని ఈ రోజు మనతో మాట్లాడుతున్నాము నాతో మాట్లాడుతున్నాం నీతో మాట్లాడుతున్నాం నేనైతే నాతో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా అనుకుంటాను ఎందుకంటే నేను చాలా సార్లు ఇప్పుడు ఇప్పుడున్న వర్కే ఓన్లీ స్కూల్ వర్క్ చేసుకోకుండా చేసుకుంటే నిన్న మున్న కూడా నాకు నాకు సాంగ్ ఇచ్చినప్పుడు బ్రతను పాడుతూ ఉండను సిగ్నల్స్ కట్ అయ్యి అయిపోయినాయి ఈరోజు వాక్యం చెప్పాలని నాకు ఆల్రెడీ సిస్టర్ ఫోన్ చెప్పినా కూడా నేను శరీరకి ఇప్పుడు నాట్ దట్ ఇస్ నాట్ రాంగ్ థింగ్ గాడ్ మనం వర్క్ బట్ మనం ఫస్ట్ ప్రధానత ఏసేక్ ఇవ్వాలి కదా మనకు సమయం వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఇవ్వాలి అదేం చేసిన ఇక్కడ నాది వర్క్ చేసుకుంటూనే ఉంటే ప్రాజెక్ట్ వాళ్ళకి అట్లా మర్చిపోయారు బట్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ నాకు సడన్ గా మళ్ళా జ్ఞాపకం ఆన్ చేసేసినాను ఇది దేవ చిత్తము దేవ చిత్తం వాక్యం నడిపించాలంటే శరీరకంగా మనం మనము ఎన్నోసార్లు పడిపోతా ఉంటాం అంటే ఆయనలో ఎంత నీలంగా ఉంటే మనం అంత జ్ఞాపకంతోనే ఉంటాం అదే మనం ఫాలో ఇప్పుడు నా జ్ఞానం జ్ఞానం ధ్యాస నా స్కూల్ వర్క్ మీద ఉండడం వల్ల నేను అలా దేవుని అందరూ ఉండలేకపోయినా అనమాట అది కూడా తప్పే దేవుడు ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి మొత్తం ఉన్న అవర్స్ అన్ని మనం వర్క్ మీద ఉన్న ఉన్న అవర్స్ అన్ని మన సొంత వర్క్ కాకుండా దేవుడు అందు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా అంటే ఇప్పుడు ఇంకో నిగ్రహ అంటే నేను ఎక్కువ ఏది చేస్తే అదే నాకు ఆరాధన అయిపోతుంది నాగు టైంలో ఇది సో అది దేవుడు మాట్లాడుతూ ఉన్నా గలి ఉండడం కానీ మద్యపానములు కానీ ఆటపాటలు మద్యపానం కూడా ఇంకా త్రాగుపోతుల విందులు ఇవన్నీ కూడా మొదలైన వాటి ఎందు నడుచుకోనొచ్చు అండజిల్ల ఇష్టము వాళ్ళ ఇష్టానుసారగా ఇప్పుడు మనము ఆ దేవుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనము సేవకుల ద్వారా మన మన మనం షేర్ చేసుకోబోయిన ఈ కేవీపీఎం గ్రూప్ లో చాలా మంది మనకి షేర్ చేసిన ఎన్నో సార్లు ఏంటంటే దేవునికి ఇష్టానుసారగా ఉండాలి మనము ఏ ఇష్టము నెరవేర్చుటకు దేవుడు గమనించిల విందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకోవచ్చు అన్ని జిల్ల ఇష్టము నెరవేర్చు చుట్ట చుండుటకు అంటే అన్ని జిల్ల ఇష్టాలు నెరవేర్చుటకు వాళ్ళు కూడా పాల్ భాగస్లో అవుతున్నాం మనం చాలా సార్లు మన ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నా వరకు వాకింగ్ చెప్పేది ఇవ్వట్ టైం హ్యావింగ్ సమాధి నేను ఇప్పుడు వాకింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదంటే ఇప్పుడు నేను వేరే స్కూల్ వరకైనా ఇంకా వేరే వరకైనా దానికి ప్రాధాన్యత ఇవ్వాలా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇప్పుడు ఇప్పుడు మనం చాలా ఏం చేస్తామంటే అన్యజలు ఏదైతే పాటిస్తారో దాంట్లో పాళిభాగస్వామవుతాం అంటే మన దేవునికి ఇష్టానుసారమైన చేయకుండా ఈలోకరితో ఉన్న వాళ్ళది వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రకారం చేయడానికి ఇష్టపడుతుంటాం అది చేస్తూ ఉంటాం బట్ మనకి మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు అది ఫస్ట్ మనకు కనిపిస్తుంది ఆత్మీయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గ్రహిస్తావు ఒకవేళ నువ్వు శ్రీరకంగా ఉన్నావు అనుకో నీకు ఆత్మగ్రహింపు లేనప్పుడు తప్పకుండా నువ్వు అందరూ ఎట్లైనా కూడా అన్యజనులు అయితే ఏదో చెప్తే దానిలో పాళి భాగస్వాలు అవుతావు ఏం కాదు ఈ ఒక పార్టీకి వచ్చేసే ఆ పార్టీకి పోదాం ఇది కూడా నువ్వు ఖచ్చితంగా వెళ్తావు మనం రెస్పెక్ట్ చేయాలి బట్ వాళ్ళ ఆచరణలు వాళ్ళకి ఇష్టం అసలు వీల్లేదు అది దేవుడు మాట్లాడుతుంది నీ వాక్యం ఎన్నోసార్లు దేవుడు మనతో హెచ్చరించి మనకి హెచ్చరించి కూడా నోసారు మనతో మాట్లాడాను అయితే ఇక్కడ ఆ ఇష్టము నెరవేర్చుట చుండుటకు గతించిన కాలమే చాలేదు అపరిమితమైన ఆ దుర్ ఆ దుర్యాయ పార పారమునందు తమతో కూడి కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆచరణ పడుచు నిమ్మును దూషించుచున్నారు సజీవులకును వృత్తులకును తీపి సిద్ధముగా ఉన్న వానికి వారు తమ వాదులైవాలయ్య ఉన్నారు అయితే ఇప్పుడు మనము దేవుని అమ్ముకొని కూడా ఇవన్నీ వేసి సువాట చెప్పుకుంటా వాక్యం చదువుకుంటా ప్రతిరోజు వాక్యం చదువుతుంటాం కానీ ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనము దేవుడు దేవుడు ఇక మనం తీర్పులో వస్తామన్నా అప్పుడు ఫస్ట్ అది గ్రహించుకోండి నువ్వు మాట్లాడుతున్నా ఒక తప్పులు చేస్తే చేస్తే దేవుడు మనం ఖచ్చితంగా ఇదే మాట్లాడుతున్నాను అందుకే వృత్తులు శరీర శరీర విషయములలో ఆ మానవ రీత్యా తీర్పు పొందినట్లు అత దేవుని బట్టి జీవించున్నట్లుగా వారికి కూడా సువార్త ప్రకటించబడను ఇప్పుడు ఒక నువ్వు మనము హండ్రెడ్ పర్సెంట్ ఉండి ఆత్మీయ ఆత్మీయతలు మనము ఏసేందు నమ్మకం ఇంకా ఆయన ఎదగాలని ఇష్టపడినప్పుడు మనం ఏం తీర్పులో దేవుడు పడబ శిష్యులు వాళ్ళు ఎట్లా అయితే వాళ్ళు వాళ్ళని పెట్టిలో ఆ విధంగా మనల్ని కూడా నడిపిస్తూ దేవుడు దేవుడు అదే అదే వాళ్ళు దేవుడిని బట్టి జీవించినట్లు వారికి కూడా వార్త ప్రకటించబడింది సజీవుల మృత్తులలో ఉన్న వాళ్ళకి కూడా దేవుడు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఇది మనము చూసుకొని ఇప్పుడు శరీరకంగా చూసుకుంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ మనం ఎంతో మంది శరీరకంగా ఉండి కూడా వార్తలు లెక్క బికాజ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ లైఫ్ జీవం కలిగి లేదు వాళ్ళు బ్రతికొచ్చినారే కానీ జీవం లేదు వాళ్ళకి అది మనం ఎదిగినప్పుడు సో అలాంటి వాళ్ళకి మనం సువార్థ చెప్పాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఎప్పుడు చెప్పగలుగుతాము మన క్రియలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న ఏవైతే ఏవైతే ఉన్నాయో గతానికి ఈ అనుకూలమైన ఉన్నాయో దేవుడికి ఇష్టం ఏమైతే ఏవో కష్టాలు వదులుకొని ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు శుభార్థను సువార్థను మనం అందించగలుగుతాం ఎంత నమ్ముకొని కూడా నీకు నువ్వే నీకు నువ్వే రక్షింపబడాలని నీకు నువ్వే సేఫ్టీ చూసుకుంటే అసలు అది దేవుడికి అసలు ఇష్టం దేవుడు అదే మాట్లాడుతుంది ఇప్పుడు ఎంతో ఇప్పుడు అప్పుడులో దేవుడు కూడా ఇది శరీరకగా ఆత్మీయంగా పోయినా గటించిన కాలానికి ఇప్పుడు కాలానికి కూడా వర్తిస్తారు కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న వాక్యాన్ని నేను అది దేవుడు అదే అంటున్నారు అనమాట ఇక్కడ దేవుని బట్టి జీవించున్నట్లు నటుడు వారికి కూడా తర్వాత ఆత్మ విషయం విషయంలో ఆత్మవిషయాలు ఇప్పుడు ఎంతో మంది ఇక్కడ మనం చచ్చిన వారితో లెక్క ఉన్నారు కంటే ఎంతో మంది దేవుని నమ్ముకొని కూడా వాళ్ళు చచ్చిన వారితోనే ఉన్నారు మరి వాళ్ళని మనం కరెక్ట్ చేయాలి కదా వాళ్ళ జీవనంలో తీసుకురావాలంటే మళ్ళీ వాక్యం ద్వారా వాళ్ళని మళ్ళపరచాలి మనకు కూడా కొన్ని కొన్ని సార్లు మన క్రియలు శరీరకంగా ఉండి మనం కూడా చచ్చిన వాటిలో చచ్చిన వాట సమానంగా ఉండిపోతా ఉంటాం అనమాట అయితే దేవుడు అయితే అన్నిటి అన్నింటినీ అంతము సమీపమై ఉన్నది ఇప్పుడు ప్రతి దేవుడు అక్కడ అతి త్వరలో ఉంది ఆల్రెడీ మనం అన్ని చూస్తూ ఉంటాం ఎన్ని శ్రమలు కలి ఎన్ని శ్రమలు వస్తున్నాయి దేవుడు మనతో మాట్లాడుతూ రోజు రోజుకి ముందు జరగని కాలంలో అప్పుడు ప్రీవియస్ లో జరగనివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చాలా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు వెలకువగా ఉండి ఇవన్నీ దేవుడు మనతో అంటు మన ప్రార్థన చేయబట్టే రెండోసార్లు హెచ్చరించడు మనతో మాట్లాడు మళ్ళీ మనము అవన్నీ కదా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే మన ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటాం లెక్క పెట్టుకోవచ్చు చాలా మంది అయితే ఇక్కడ చాలా మంది అంటే నార్మల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వర్తిస్తూ ఉంటారు మనం మనం ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా ఎందుకంటే నేనైతే ఎప్పుడు ఇదే ఉంటుంది స్కూల్ వర్క్ ఉంటుంది కాబట్టి నేను చాలా మటుకు నేను ఎక్కువ వర్క్ చేసుకోవడం ఇదే ఉంటుంది ఎక్కువ ప్రాధాన్యం చేద్దామని ఇక్కడ మనకి ప్రేదిక వస్తే వస్తూ ఉంటాయి ప్రేరికి వస్తే వచ్చినప్పుడు కూడా జ్ఞాపకం కొన్ని కొన్ని ఎవరో ఎప్పుడెప్పుడో చెప్పినవన్నీ అప్పుడు ఎప్పుడో గుర్తు చేస్తారు ప్రస్తుతం మళ్ళీ అప్పటికప్పుడే ప్రార్థన చేసేసి ఒక నిమిషం కానీ మళ్ళా మనని మనం ప్రార్థనలో పెట్టినాడితే అట్లా చేయట్లేదు అందుకే దేవుడు మీరు మాట్లాడుతూ అట్లా ఎంతోమంది మనం కూడా వరకులో సో దేవుడు అంటే మన స్వస్థ బుద్ధి కలి వారి మనం స్వస్థ బుద్ధి ఓకే ఒక మంచి బుద్ధి కలిగి మనం ప్రార్థనలు చేయాలి రాధన ఫస్ట్ కలిగి ఉండాలి అందరూ రక్షింపబడాలి చర్చలు కూడా దేవుడు రాజ్యంకి రావాలి అనే ఉద్దేశం కలిగి మనం ఉండాలి కానీ ఎన్ని సార్లు వాక్యం చెప్పి వీళ్ళు మారతలేరు మారతలేరు కదా అని చెప్పి ఉద్దేశి చాలా మంది మనము గా ఉంటా ఉంటాం అనమాట బట్ హౌ మచ్ పాజిబుల్ దేవుడు వేసి ఆ వరకు ఆయన శమ పడింది అంటే మనం కూడా మనకు సాధ్యమైనంత వరకు కూడా దేవుడు శువార్త చెప్పడానికి కానీ తెల్లని మార్చడానికి కానీ హండ్రెడ్ మనం ట్రై చేయాలన్నమాట ప్రార్థనలు చేస్తా ఉండాలన్నమాట విసుకు చెందకుండా ప్రార్థన చేయాలని దేవుడు వాళ్ళతో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటారు ఎన్నో మన అంటే మన పర్సనల్ విషయంలో పర్సనల్ విషయంలో కూడా ఇతరుల ఇతరుల ప్రార్థించే విషయంలో కూడా ఆ భారం కలిగి మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాం అనమాట వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనేక పాపములను కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నేలలో వికటమైన ప్రేమ గల వారా ఈ ప్రేమ అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అని మనం ఎదుగుతాం కానీ ప్రేమ అనేది నార్మల్ గా చాలా మంది దాన్ని అసలు అర్థమే చేసుకోవాలన్నమాట దేవుల్ థింగ్ లైక్ ఇక్కడ ఈ లోకల్ రీతిగా ఉన్న ప్రేమని బట్టి అంత అట్రాక్షన్స్ అలా జరిగి ఉండిపోయి కానీ మనం దేవుడప్పుడు విడలం కాబట్టి ఆల్ దేవుడి దేవుడి ప్రేమ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏసియ ప్రేమ కానీ ఉండాలన్నమాట అది ఉన్నప్పుడే నువ్వు సేవ చేయగలుగుతావు నీకు ఆ భారం అనేది కలుగుతుంది లేదంటే అస్సలు రానే రాదనమాట ఏస ఎలా ఎలా అయితే ఇప్పుడు చాలా మంది చూసుకుంటే మరనే ఇప్పుడు నేను చూసిన అన్నిళ్ళు ఎంతో మంది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేవుడిని ప్రేమ ఉండి వాళ్ళకి దేవుడే తెలియదు అయితే వాళ్ళ రాతి బొమ్మల వరకు అంత వాళ్ళు భక్తి కలిగి ప్రేమ కలిగి వాళ్ళు ఉంటుంది చేస్తున్నావు వాళ్ళు మనం కలిగి ఉండి కూడా మనకి హండ్రెడ్ తెలుసు మనము దేవుడు నిజమైన దేవుడు కలిగి ఉన్నావు సజీవమైన దేవుని కలిగి ఉన్నావు కానీ అది లేకుండా అంత వేసధరలాగా ఉండిపోతున్నాం ఎన్ని రోజులు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హెచ్చరిస్తా ఉన్నాడు ఆయన కూడా ఉంటున్నాం కాబట్టి ఈ రోజు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మనం సరి చేసుకుందాం ఈరోజు ఎవరైతే మనము నేను కూడా అది అందరూ ప్రార్థన చేసుకుంటాం బట్ సైతన్ మనల్ని పడగటం ఫస్ట్ ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా కలిగి ఉండాలి సో ప్రేమ అనేక పాపంలో కాకుండా కనుక ప్రేమ అనేది మనం కలిగి ప్రేమ అనేది నిజంగా ఉండదు ఎవరైనా మన కొంచెం ఏమైనా కోపం పడితే కథం ఇక వాళ్ళతో అసలు మాట్లాడమే అట్లా ఉంటుంది అనమాట ఈ మధ్య వల్ల మనం దేవుడుపుని బిడ్డలమైనప్పటికీ కూడా ఎన్నిసార్లు క్షేవించాలి అన్ని సార్లు ఉండాలి మనము ఎవరు మనం చూపించు మళ్ళీ కూడా మనం ఏం చేస్తాం ఏం కానీ ఎన్నిసార్లు క్షేమించినా వాళ్ళు వింటలేరు కదా మాట్లాడాలి లేదు అనేసి కొంచెం మనం ఆటిట్యూడ్ కానీ చాలా మంది అవన్నీ ఈ ఉన్నాయి మన మనము మాకేం చెప్తున్న మనం కూడా మనలో కూడా మనము శరీరాకంగా ఎన్నోసార్లు పడిపోతా ఉంటాం కోపం వల్ల అది ఆ ఆత్మ ఆత్మకు చోటిస్తూ ఉంటాం ఒక్క మా అంటే చెడు ఆత్మలకు మనం చోటిస్తూ ఉంటాం మనం చేసినా మన దగ్గర మన దాంట్లో ఉంటుంది మరి విన్నోసాలు వాక్య ధర విన్నం సో అవన్నీ తీసేసి ఫస్ట్ ప్రేమలు ఉండాలి దేవుడు ఫస్ట్ మనతో మాట్లాడుతున్నాడు నేనేమంటున్నాడు మన ఫ్యామిలీ మెంబర్స్ కే కాకుండా మనం తెలిసిన వాళ్ళకే కాకుండా తెల్ల పట్ల కూడా తెలియని వాళ్ళ కోసం మనము వాళ్ళ కోసం భారం కలిగి ప్రేమలి ప్రాథం చేయాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతున్నాడు సర్వ్ సరు సరువు కొన కుండా ఒక్కని ఒకడు అతి అతిథ్యము చేయుడి దేవుని విషయమే మంచి గృహ గృహ నిర్వాహకుల ఉండి ఒక్కొక్కడు కృపావరు పొద్దున కొలది ఒకరి ఒకరికొకడు ఉపచారము చేయుడి ఇప్పుడు కృపావరల గురించి కృపావరలు పొందుకుంటా ఉంటారు దేవుడు ఇస్తా ఉంటారు ఎప్పుడైతే నువ్వు దేవుడు నమ్ముకొని బాప్తిజన్ తీసుకొని ప్రార్థనలో ఉంటా ఉంటావు ఆత్మ పొందుకొని ప్రతిరోజు మనము ఆయనైతే ఇష్టంగా ఆశపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆత్మ కృపావరణ దీవుడు మనకి ఇస్తా ఉంటాడు జీవుడు వాళ్ళకి ఇస్తాడు మనకి బట్టి మనం ఒక్కరిని ఒకరిని ఒకరి పట్ల ఉపచారం చేసుకోవాలి కానీ ఇప్పుడు డేస్ లో ఏమవుతుందంటే ఈ ఎవ్వరు కూడా అసలు మనం సేవకులమైనా కూడా మన మన క్రైస్తవులైనా కూడా పక్కన పక్కనే మన మన పక్కనే క్రైస్తవులు ఉంటారు కాకపోతే మనం ఒక ఒక సంఘానికి పోకుండా ఉంటాము కాక అట్లా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏం చేయమని సపరేట్ గా ఏదో ఇంకా స్పెషల్ గా మనమే స్పెషల్ అలా అనుకొని ఉంటాం అనమాట ఇది చాలా సార్లు క్రైస్తవు ఎంతో మంది క్రి క్రిస్టియన్స్ ఉన్నారు మనం కూడా చెప్తున్నాం కేవీపీఎం రూమ్ మనం స్పెషల్ గా మనము వాక్యం చెప్పుకుంటున్నాం చేస్తున్నాము బట్ ఇది దేవుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇతరులు కూడా పాటు చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ పట్ల కూడా మనం వాళ్ళు ఎట్లా ప్రేమ కలిగి ఉండాలి వాళ్ళ పట్ల ఎట్లా మనం వాక్యం వాక్యం చెప్పాలి ఆ కృపా వాళ్ళను బట్టి మనం వాళ్ళతో ఎట్లా షేర్ చేసుకోవాలి మనకి ఇచ్చింది మన గ్రూప్ చాలా మందికి ఉన్నారు మరి మనం ఎట్లా షేర్ చేసుకోవాలి ఒకడొక్కడు బోధించినట్లా దైవక్తులకు బోధించినట్లు బోధింపవాలను ఒక్కడు చారము చేసిన వేళలా దేవుని అనుగ్రహించు సామర్థ్యం వృద్ధి చేయవలేదు ఇందువలన దేవుడు అన్నిటిలోడు కేసు ద్వారా మహిమ ప్రచబుడు యుగ యుగుములు మహిమయు ప్రభావములు ఆయన గాకే ఈ వాక్యోడు మాట వాళ్ళు ఇప్పుడు కూడా షేర్ చేసుకోవాలా లేదా మనకు మనమే కాకుండా ఇతరులు మన సంఘానికి రాకపో రాకపోయినా మన గు రాకపోయినా ఇతరులు ఉన్న వాళ్ళప్పుడు చెప్పుకోవాలి ఇప్పుడు అల్లులకు చెప్పాలంటే అది మనం వాళ్ళకి మెల్లిమెల్లిగా మనం ప్రకృతి విధంగా తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని అవి చెప్తా ఉంటాం డైరెక్ట్గా అయితే మన వాక్యం చెప్పలేము కాబట్టి అట్లీస్ట్ ఈ వాక్యం అయితే మన ఇప్పుడు చాలా మంది విని ఉంటారు వాళ్ళకి సరిగ్గా తెలియదు అనమాట ప్రతి అప్పుడు మనము ఇది వాళ్ళ వాళ్ళతో ప్రేమ కలిగి ఉన్నప్పుడు వాళ్ళకు కరెక్ట్ గా మనము షేర్ చేయగలుగుతాం అప్పుడు తెలుసా నేను చాలా మంది క్రైస్తవులు మా నాన్న అంటే మా స్కూల్లో కూడా ఉన్నావు చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉందనమాట దాన్ని బట్టి ఏమర్థం లేదంటే నేను నేను చాలా చూసినాను బాలని మనకు చాలా వేరుగానే ఉన్నాయి అన్ని ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చూసినాం కదా అయినప్పటికీ కూడా మనకి ప్రేమ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అన్నది ఆ ప్రేమ అన్నదే ఫస్ట్ అందరూ చూస్తాం దేవుడు అదే ఫస్ట్ పాయింట్ అవుట్ చేసుకోండి దేవుడు మన క్రైస్తవుల క్రైస్తవులకి ప్రేమ లేదనే ఫస్ట్ ఉద్దేశము అది తెలిసిపోతుంది ఎందుకంటే చాలా మంది వాక్యము నేను క్రైస్తవులమే మాకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు కలిగి ఉండకుండా ఒక్కరొక్కరు షేర్ చేసుకోరు అనమాట ఆ తెలుసులే తెలుసులే అన్నట్లే ఉంటారు కానీ అసలు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటుండే ఎవరి ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు ఇట్లా అది కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఇతరుల ద్వారా మాట్లాడుతున్నారు అనిళ్ళ ద్వారా మాట్లాడుతూ సిస్టర్ ద్వారా బ్రదర్ ద్వారా అంత దగ్గర మనం అక్కడ వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నారు తెలుసుకోకుండా తగ్గింపు కలిగి ఉండకుండా ప్రేమ కలిగి ఉండకుండా అలుచుకుంటా ఉంటాం అనమాట అందుకని ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ పన్నెం వచ్చిన తీసుకుంటే ప్రియులారా మీ గురువు చోదించుటకు మీకు కలుగుచిన అన్ని వంటి మహాశమును గురించి మీకు ఏదో యొక్క వింత సంభవించినట్లు ఆచరపడకూడదు ఇది ఆల్రెడీ మాట్లాడుతుంది మనం దేవుడు వాక్యం ప్రతిరోజు చదువుకున్నప్పుడు బాగా ప్రే చేసి చేసుకున్నప్పుడు మనకు విశ్వాసం డాలి మనల్ ఉంటది కాబట్టి అది మనల్ని ఏం చేయాలి మనం తప్పించుకోగలుగుతాం కానీ కూడా ప్రార్థన చేయకుండా మనము వాక్యంలో మన టైం స్పెండ్ చేయకుండా ప్రార్థనలో టైం స్పెండ్ చేయకుండా ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగానే మనం చూస్తుంటాయి కానీ మనం మనం నేను చేస్తేనే ఉన్నా కదా చేస్తనే కదా అంటే ఒక్క ప్రాధాన్య ఎన్నోసార్లు చేసేవాడు ఫీల్ అయిపోతారు చాలా మంది ఖచ్చితంగా చాలా మంది ఒకసారి చేసి ఎన్నోసార్లు చేసేవాడు ఫీల్ అయిపోతా ఉంటుంది అది ఒక కొంతమందికి లేజనెస్ అనేది ఉండిపోతుంది బట్ ఇంకా కొంతమందికి ఏంటంటే లోకంలో ఉన్న వర్డ్స్ ని వాటిని పట్టుకొని వాళ్ళు కూడా ఎక్కువ చేయలేకపోతా ఉంటారు సో ఆల్రెడీ మనకి శ్రమలు వస్తాయి మీకు ఆల్రెడీ దాన్ని బట్టి ఆచరపడాల్సిన అవసరం ఏం లేదు ధైర్యంగా మనం దేవుడిలో ఇంకా నిలకడ ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాం క్రీస్తు మహిమ బైబిల్ పరిచిపోయినప్పుడు మీరు మహా మహానందముతో సంతోషించు తగు క్రీస్తు సేవలు మీరు పాలి వారి ఇద్దరు తగ సంతోషించండి చూసినా మన సేవలు ఏం జరుగుతుంది మనం సంతోషించాలి సంతోషించకుండా ప్రభు ఇన్ని సేవలు వచ్చినవి బా ఇండ్ వచ్చినాయి ఇలా ఇప్పుడే ఈ చాలా మంది అనుకుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఏది ప్రభా నాకి వచ్చిందని చెప్పి నా ముందు చాలా బాగా అనగడం నేను చూసిన సో నేను అప్పుడు అనుకునే ప్రభా ఇ నేనేమో అదేం గొప్పతనం కానీ చెప్తున్నా కానీ నేనైతే చాలా సార్లు వచ్చినప్పుడు ఐ ఫీల్ థ్యాంక్ ఫర్ ఫర్ వాట్ ఎవర్ అని బట్టి మనవల్లి ప్రభా అని నేనైతే అనుకున్నాను రేఖ సర్లు కావాలని నేను చెప్తున్నా బట్ అది కూడా ఒక ధైర్యం దేవుడు ఇచ్చింది మనకి దేవుడే మనతో ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తున్నప్పుడు ధైర్యంతో ధైర్యంతో కానీ సేవలు వచ్చినప్పుడు దానిలో నడవడం కానీ కానీ రియల్ గా చెప్తే అది అనుభవించినప్పుడు చాలా మనకి ఆ శ్రమ ఉన్నప్పుడు ప్రాబ్లం కూడా నువ్వు శరీరాకంగా ఆలోచన చేసినప్పుడు తప్పకుండా నీకు ఆ శ్రమలాగానే అనిపిస్తుంది అప్పుడు ఆత్మీయ గారు ఆ శ్రమ కూడా నీకు శ్రమలాగానే అనిపించదు అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారు అనమాట ఎందుకంటే దేవుడు మన మనకి మన మన మీద ప్రేమతోని ఆయన ఎన్నో శ్రమలు అనుభవించు ఆ శ్రమలు కూడా ఆయన అసలు దేవుడికి అంటే మనకు వచ్చినప్పుడు దేవుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం మనకు కూడా ఆ శ్రమలు సేవలా ఏమి అనిపించేది అప్పుడు మనం ఇది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఈరోజు సేవలలో పాలి భాగస్సులు బహిరం చెప్పి సంతోషించాలి ఆ వచ్చినప్పుడే కదా ఆయనతో పాలు భాగస్లో బైదం దేవుడు మనతో ఫస్ట్ బాస్ చూసుకుంటే దేవుడు ఫస్ట్ అదే చెప్పేది ఫస్ట్ ఫోర్త్ చాప్టర్ లో ఫస్ట్ ఫిఫ్టీ ఫోర్త్ చాప్టర్ లో ఫస్ట్ బాస్ లో చూసుకుంటాయి ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడదు ఇక్కడ కూడా మనకి అదే చెప్తా జ్ఞాపకం చేస్తూ మరి శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎందు ఆాలి సంతోషించాలి క్రీస్తు నామము నిమిత్తములు మీరు నిందల నింద పాలైన ఎడలా మహిమ మహిమా స్వభ స్వరూప ఆత్మ అనగా దేవుడి ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు ఇది మనం గ్రహించుకొని ఉండాలైతే సో దేవుడు ఆత్మ వల్ల ఉన్నప్పుడు దేవుడు దేవుడు ఏమంటుడు ఈ పా వచ్చినప్పుడు ఆత్మ వల్ల ఉంది దేవుడు ఆత్మ వల్ల ఉంది అందుకే మనకి వచ్చింది అని చెప్పేసి మనం నమ్మి ఆయన సంతోషించాలి ఆయనతో పాటు పాలి బాగసులు అవ్వడానికి దేవుడు మనకి మనకు ఆల్రెడీ తెలుసు ఉంది కదా తెలుసు కూడా రెండు వారి వాక్యం చదివినప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడైనా కూడా చాలా మంది కానీ విశ్వాసంగా ఉన్న వాళ్ళు అది మనం చాలా చాలా చాలా తక్కువ మంది వాళ్ళు అనుకుంటూ ఉంటారు సంతోషించాలి దేవుడు ఆత్మ దేవుడు మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆయతో పాటు పాలు భాగస్లో భయం అని చెప్పి సంతోషించాల ఆరచాలా వచ్చిన ప్రార్థన చేయాలి ప్రార్థన మాత్రం మనము ఆపకుండా ప్రార్థన చేస్తూ దేవుడు అందులోనే మెయిన్ గా శ్రమలు వచ్చినప్పుడు అసలు ప్రాధాన్యత చేయబోద్ది కాదు ఇది మాత్రం నేను కూడా చూసినా నాకు తెలియకుండానే నేను ప్రాధాన్యత చేయను ఎప్పుడు కూడా మనకి అట్లా అయిపోతా ఉంటుంది ఒక్కోసారి అది సైతాను అది ఉంది అంటే సైతాను ఆ చేసే బాలానికి బుద్ధుడు వాడిపోతారు అనమాట అది దేవుడు చూపిస్తుంటాడు సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఏదిన్నా కూడా వాక్యాలు కానీ ప్రార్థన కూడా మర్చిపోద్దని దేవుడి బాధతో మాట్లాడతారు శ్రమలో సభలో వచ్చినప్పుడు చాలా మంది ఖచ్చితంగా వాదిస్తూ ఉంటారు అనమాట అది మాతో మనం చేయడానికి తీవ్ర మాట్లాడతా ఉన్నాం దాని చూసుకుంటే కనుక మీ తల్లిలో ఫిఫ్టీన్ ద మీలో ఎవడును తరహంత డుగా కానీ దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవి అనుభవిత తగదు ఎవడైనాను క్రైస్తవుని అందుకు బాధ అనుభవించిన వల్ల అతడు ఆ పేరును ఆ పెట్టి బట్టి దేవుని భయమార్చవలేను ఈ చూడండి మనము దేవుణ్ణి ఆ నవ్వుకున్నందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు క్రీస్తు క్రైస్తవుని డైడ్ అందుకు బాధ బాధ పడద్దు అని చెప్తున్నారు చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ లో అయితే క్రిస్టియన్స్ ఉన్నందుకు అక్కడ వెళ్ళకూడదు ఇక్కడ వెళ్ళకొడుతున్నారు ఎవరు మాట్లాడతలేరు అట్లా అనుకుంటారు చెప్పేసి బాగా చాలా మంది సిగ్గుపడుతుంది అక్కడ మనం చెప్పుకోవద్దు అట్లా చెప్పుకోవద్దు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రిజర్వేషన్ల కోసం కూడా మార్చుకుంటా ఉంటాం క్రైస్తవులుగా ఉండి కూడా క్రైస్తవులు చెప్పుకోకుండా హిందూస్ అని చెప్పుకుంటాం ట్రావీ చేస్తూ ట్రై చేస్తూ నేను చూస్తా ఇది స్కూల్లో మా కూడా చూస్తాను చాలా జరిగింది నేను చాలా షాక్ అయిపోయాడు ఇంటి ప్రభా ఇట్లా చే కానీ ఆ దేవుడు ఆల్రెడీ అంటుడు మన దేవుడు వాళ్ళ మన మన దేవుడు ఆత్మ కాబట్టి ఆ నిద్య మనము శ్రమలు ఎందుకు వస్తే దేవుడు దేవుడు ఆ ఇంట్లో పాలు బాగు అవడానికి దేవుడు ఈ లోకరిత్య ఆలోచన చేసాడు సడన్ గా కొంతవది దేవుడు అదే కానీ మనం అసలు అసలు అట్లా ఫీల్ అవుదని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవడైనా క్రీస్తు క్రైస్తవుడైనందుకు బాధ బాధ అనుభవించినట్ల అతడు సిగ్గు పడక ఆ పేరును బట్టి దేవుని మయమపరచబడి నువ్వు దేవుని పేరును బట్టి మనం మయమపరచ మయమపరచపరచాలి దేవుడు దేవుని మయమపరచాలని చెప్పి తీరు దేవుడి ఇంటి యొద్ ఆరంభ మగుడు కాలం మగు కాలము వచ్చి ఉన్నది అది మన యుద్ధ యుద్ధ యుద్ధ ఆరంభమైతే దేవుడి వారి గతి ఏమవుడు అవి దేవులైన వారి గట్టి ఏమవు ఇప్పుడు చూడండి ఇంత భయం కొడుకు ఇప్పుడు వాక్య ఈ వాక్యం చదివిన వాళ్ళకు చూడండి మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు అమ్ముకున్నందుకు బాధపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం చాలా మంది సిగ్గుపడుతూ ఉంటుంది చూసిన సో మనము అట్లా ఉండవద్దు దేవుని నమ్ముకున్నందుకు ఇంత ధైర్యంగా ఆనందంతో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మనం స్వీకరిస్తూ ఆయనందు ధైర్యంగా ఉండి ఆయనను ఆదిస్తూ మనము ఉండాలి భక్తి చూడండి ఎక్కడ నిల్లుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు ఆ సత్ప్రవర్తన గలవారే తమ్మక్కమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలేదు ఇది మనము ఫస్ట్ లా దేవుడిని అంటుకోదు ఎవరైనా కూడా భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతూ వాళ్ళందరూ ప్రతి కూడా దేవుడి సన్నిధిలోనే కదా ఆయన ఎంత ఆయన దగ్గర తీరుకోవడానికి వస్తారు అనమాట మన సత్ప్రవర్తన గలవాలి మన మంచి ప్రవర్తన గలవాలి నమ్మకం మీద సృష్టికర్తలు ఆయన ఆత్మలు మనం దేవుడి అప్పగించుకోవాలి ఫస్ట్ అందరము అప్పగించుకోవాల్సిందే ఒక్కరోజు ఏ ఎప్పుడైనా కూడా అది గ్రహించడం చాలా మంది సో ఫస్ట్ ఊరించి చూసుకుంటే దేవుడు ఏమప్పుడు మన యొక్క శరీరం క్రీస్తు శరీరం వద్ద శివపడారు కనుక వీరుడు అట్టి మనసు ఆయన జబ్బుకు ధరించుకోండి అలాంటి శరీరం అలాంటి శరీర సభలు వస్తే ముందే మనము అది ఆయుధముగా దరించుకోవాలని చెప్తున్నాడు అలాంటి మనసుని ఆయుధము దడుచుకోవాలని ఫస్ట్ హెచ్చరించి దేవుడు మాట్లాడిపోతుంది సో అది ఫస్ట్ తెలుసుకొని కష్టాలు వచ్చినందుకు బాధపడకుండా భయపడకుండా కొంగిపోకుండా ఏడ్చుకుంటూ ఏర్చుకుంటా ఉంటే చాలా మంది ఏడ్చుకోక ఏడ్చుకుంటూ ఉండకుండా ఇంకా బాధ బాధ కలిగి ప్రభ ఇంత ఎప్పుడు ప్రభా ఇంకెప్పుడు వస్తుంది ప్రభా అన్సారు దెబ్బ పోతున్న వరకు కూడా ఆర్దిస్తూ ఆయనతో ఆర్థించాలన్నమాట ఈ దేవుడు మాట్లాడుతూ ఇంకోటి అన్యుల అన్యుల ఆచారంలో మన పారిభాగ అసలు కాకుండా జాగ్రత్త పడాలని దేవుడు మాట్లాడుతున్న రోజు మన ప్రార్థన లేదు మళ్ళీ స్వస్థు బుద్ధిగా అవై చే ప్రార్థనలు చేస్తూ ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉండాలి రోజు సో ఆత్మ విషయం మనకు ఆయన ఎందుకు సంతోషించి వాళ్ళు ప్రేమ కలిగి కలిపాట్లకు ప్రేమ చెప్పాలంటే కోరు సో ఈ చిన్న వాక్యం దేవత ఇచ్చి ఆస్వాదించాడు కాక అవునండి ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన విషయం మీరు వాక్యం పుట్టిస్తుంది ప్రార్థన వస్తూ తీస్తూ తీస్తూ తీస్తూ పరిశుభ్రు రూపాక మహిళ సర్వత్ర సమశక్తి వేసే ప్రభాత వాక్య ధర్మతో మాట్లాడారు ప్రభాతీ ప్రభావ మీరు ఉద్యోగ సేవలు పొందిన తని మా కొరకి ప్రభావం ఆ సేవలు ప్రభావ మరి మాకు ఉద్యోగం చరించిన ప్రభాతం వాటిని మేము ఆయుధంగా ధరించుకుంటున్నాం మీ అంటూ నీళ్ళక్కడైనా ఉండకు సామర్ వహించడం ప్రభావ పశుధాత్మ దేవాతని విన్న వాక్యం సైతం ఎత్తుకపోకుండా ప్రభాతన్ని దూరతలుగా ప్రభాతని దీవించి ఆశర్వదించారు తన్ని ఫలిష్టమర్ వహించడం ప్రార్థిస్తున్నారు దాన్ని వచ్చిన ప్రతి బిడ్డకునే ప్రభాతని మీరే మేము కొంతమంది ప్రార్థిస్తూ యప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మనం కుడి ఉన్న మన సదాకాలము తోడైండి నడిపించింది కాక ఆమె అందరికీ వందనాలు ప్రైజ్ అక్క ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్రేజ్ ప్రేజ్ లో చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అయినా